సదా మహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరపరా భద్రం కణేనుమదేవా భద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైష్టుష్ు వాసూ యశేమ దేవ్ఞాయ స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్వస్తినస్తాక్ష్యో అరిష్టనేమి స్వస్తినో బృహస్పతిర్దా ఓం శాంతిశాంతిశ్శాంతి పరీక్ష్యోకాన్ కర్మితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాస్చిజ్ఞానా సగురువాగచ్చే సమిత్పాని శ్రోత్రియ బ్రహ్మనిష్టం సో అహమ్ నేను కోరిక గలవాడను దేని చేత అంటే కోరికను కలిగి ఉండుట అనేది ఒక స్టేటస్ ఆ స్టేటస్ని డిఫైన్ చేసేదిగా ఉంటుంది కదా సో అహం అర్థేన అర్థీ ఒక వస్తువు ఆ అల్టిమేట్ రియాలిటీ సత్యవస్తువు దానిని నేను కోరుతున్నాను సాధారణంగా మనుషులు అహం ధనే అర్థి డబ్బు కావాలని కోరుకుంటారు ఏదో అభిప్రాయం డబ్బు ఉంటే పది రూపాయలు ఉందనుకోండి కో కో కావాలా తాగొచ్చు అలాగే వెయ్యి రూపాయలుంటే ఏదో ఇంకా ఏదో ఉద్ధరిస్తుంది మనం ఒక జనరల్ ఎక్స్ట్రా పొల్యూషన్ ఇచ్ ఈస్ ఫెయిర్ బట్ ధనం కొంతవరకు సహకరిస్తుంది ఆ తర్వాత అది న్యూసెన్స్ వాల్యూ కింద సత్యాన్ని కూడా గ్రహించడానికి చాలా వివేకం కావాలి కొంతమందికి స్వర్గం స్వర్గం కూడా అలాంటిదే డబ్బులతోటి భోగాలు అనుభవించడం అలాంటిదో పుణ్యాన్ని సంపాదించి స్వర్గాన్ని అనుభవించడం సో ది హ్యావ్ ఇట్స్ ఓన్ పిట్ ఫాల్స్ ఇదంతా చూసాము అహం అర్థేన అర్థీ ఒక సత్యవస్తువు నాకు కావాలి ఎటువంటి సత్య వస్తువు అంటే నిత్యేనా అమృతేనా అభయేనా కూటస్థేనా కూటస్థ శబ్దానికి చాలా అది ఇప్పుడు చూడండి కూటస్థం కూటము అంటే ది యాన్విల్ ఆఫ్ ఎ బ్లాక్ స్మిత్ ఆర్ గోల్డ్ స్మిత్ యాన్విల్ అంటే దాన్ని ఇనుప దిమ్మ అని అంటారు అది కూటం ఈ ఆత్మ ఉన్నదే ఇట్ ఈజ్ లైక్ దట్ కోటా కూటాయువ తిష్టతి కూటస్థ ఆ ఇనుప దిమ్మ ఉన్నదే యాన్విల్ అది ఎట్టి వికారాలని పొందదు అది ఏ రకమైన మార్పు లేకుండా ఉంటుంది నిజానికి నాకు హై స్కూల్లో ఒక గోల్డ్ స్మిత్ కొడుకు నాకు ఫ్రెండ్గా ఉండేవాడు సో అతను ఎస్ఎస్ఎల్సీ అనేటువంటి ఆ థ్రెషోల్డ్ పాయింట్ని దాటలేక అక్కడే ఆగిపోయాడు సరే అదృష్టవదు ఎస్ఎస్ఎల్సీ దాటితే ఏమిటో ధరించైదరాబాద్ వచ్చి బతకాలి ఎస్ఎస్ఎల్సీ లోపల ఆగిపోయాడు అనుకోండి స్వగ్రామంలో కాలు మీద కాలేస్తున్న హాయిగా ఉన్నాడు సో ఇదివే ఒకసారి నేను మా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి రమ్మంటే రోడ్డు మీద కలిస్తే ఏదో బాల్య స్నేహం చేత వెళ్ళాను వెళ్తే అతను అప్పుడే ఆల్రెడీ హీఈస్ ప్రిపేరింగ్ నెక్లెసెస్ అండ్ ఆల్ దాట్ ఆ యాన్యుల్ మీద ఆ యాన్యుల్ చూసిన వెంటనే నాకు ఈ కూటస్థ శబ్దం గుర్తుకొచ్చింది నేను అతను అడిగాను ఈ యాన్యుల్ ఎక్కడదో అని అడిగాను ఇది ఎక్కడేంటే మా నాయనగారిది వాళ్ళ నాయనగారు అక్కడే ఉన్నారు కాబట్టి మీకెక్కడిది ఈ యాన్యుల్ అని అడిగాను అంటే వాళ్ళ తాతయ్య లోపల ఉన్నారు అది నేను ఇచ్చాను వాడికి అన్నారా ఆయన ఆయన్ని అడిగాను మరి మీకెక్కడదండి అని అంటే మా నాయన గారు ఇచ్చారు వాళ్ళ నాయన గారు జీవించలేరు మీ నాయన గారికి ఎక్కడి నుంచి వచ్చిందో వాకట్ చేశారా ఎప్పుడైనా అని అడిగానా ఎందుకు చేయలేదు వాళ్ళ నాన్నగారు ఇచ్చారు మరి వాళ్ళ నాన్నగారికి ఎక్కడి నుంచి వచ్చిందో మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారా అని అడిగాను అంటే నాకు గుర్తులేదో నువ్వు ఇలా అడుగుతావు నేను ఊహించలేదు నాకు గుర్తు లేదు బట్ సమ్హవ్ ఐ థింక్ హిజ్ ఫాదర్ మస్ట్ హౌ గిరా అంటే ఇప్పటికి నేను ఆల్రెడీ సిక్స్ ఆర్ సెవెన్ జనరేషన్స్ నేను వర్కౌట్ చేశాను దట్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాన్ అది ఎలా స్థిరంగా ఉంటుంది దాంట్లో మార్పులు చేర్పులు ఉండవు అది అప్పుడు ఎలా ఉండవు ఇప్పుడు అలాగే ఉంది కానీ అది దాన్ని ఎందుకు చేయాల్సి వచ్చిందంటే దాని మీదకి ప్రవేశిస్తుంది బంగారం రకరకరకాల మార్పులు వస్తూ ఉంటాయి నెక్లెస్ దాని మీదకి వెళ్తుంది వెళ్ళి కర్ణాల హస్తాభరణం కింద బయటకు వస్తుంది సో అన్ని రకాల ఆభరణాలు దాని మీదకి వెళ్తూ ఉంటాయి మార్పులు చెందుతూ ఉంటాయి వాపస్ వస్తూ ఉంటాయి కానీ అది మాత్రం అలాగే ఉంటుంది ఆత్మ చైతన్యము అతిథి అట్ దిస్ పాయింట్ దిస్ మోమెంట్ మీ జీవితంలో దెర్ ఈజ్ ఎన్ అన్మానిఫెస్ట్ అండ్ ఆల్సో దెర్ ఈజ్ ఎ మేనిఫెస్ట్ మీ జీవితంలోనే ఈ మూమెంట్ దీనికోసం మీరు వెయిట్ చేయక్కర్లేదు ఆత్మజ్ఞానం తర్వాత వస్తున్నారు అలాగేం కాదు ఈ మూమెంట్లోనే దెర్ ఈజ్ ఫోన్ అండ్ మేనిఫెస్ట్ అన్మానిఫెస్ట్ కాదు నేను భాష మార్చి చెప్తా చూడండి వెదర్ యూ కెన్ రిలేట్ విత్ ఇట్ అట్ దిస్ మూమెంట్ మీ జీవితంలో దెర్ ఈజ్ అన్ ఇమ్మూవబుల్ అండ్ ఏ మూవబుల్ ఇమూవబుల్ ఏంటి చెప్పండి ఇమ్మూవబుల్ ఏమిటి చెప్పండి బాడీ ఈజ్ మూవబుల్ ఒకప్పుడు చైల్డ్ బాడీ పోయింది తర్వాత యంగ్ ఏజ్ బాడీ పోయింది వృద్ధాప్యం మిడిల్ ఏజ్ బాడీ పోతోంది వృద్ధాప్యంలోకి వచ్చేస్తుంది బాడీ ఈజ్ మూవబుల్ సో బాడీ ఈజ్ గేర్ స్టేటస్ ఇన్ ది సొసైటీ ఇస్ మూవబుల్ ఏ పర్సనాలిటీ ఈజ్ మూవబుల్ ఇప్పుడు మీకున్న పర్సనాలిటీ పదేళ్ల తర్వాత ఉండదు ఇప్పుడు ఓ పర్సనాలిటీ ఉంటుంది రిటైర్ అయిన తర్వాత ఆ పర్సనాలిటీ పోయి ఇంకోటి వస్తుంది యంగ్ేజ్ లో ఉన్న పర్సనాలిటీ పోయి మిడిల్ ఏజ్ లో ఇంకో కొత్త రకం పర్సనాలిటీ వస్తుంది దాని మిడిల్ ఏజ్ సిండ్రోమ్ అని పేరు సైకాలజీలో రియల్లీ మిడిల్ ఏజ్ లో ఫార్టీస్ లో పడ్డాడంటే హీ నీడ్స్ ఎ సైకయాట్రిస్ట్ ఇన్ అమెరికా హియర్ పర్వాలేదు ఎక్కడ ఆధ్యాత్మిక చేసేది కనుక ఆధ్యాత్మికంగా వీళ్ళందరూ అభివృద్ధి కాబట్టి పర్వాలేదు నా దగ్గరకి ఒక అమ్మవారు వచ్చి అడిగారు కాబట్టి మా ఆయన మిడిల్ ఏజ్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారని మీరు కొంచెం వారికి ఏదైనా సలహా చెప్పండి అంటే అమ్మా మిడిలేజ్ సిండ్రోమ్ అంటే ఏమిటో నాకు కొంచెం చెప్పు అంటే మీకు తెలీదా స్వామీజీ మిడిలేజ్ సిండ్రోమ్ తెలియదు అమ్మా నాకంటే అప్పుడు ఆవిడ ఏదో ఒక వెబ్సైట్ చెప్పారు నాకు చెప్పే స్వామీజీ మీరు ప్లీజ్ బ్రౌజ్ దట్ వెబ్సైట్ అంటే ఐ బ్రౌజ్ డెట్ సమ్ సిక్స్ సెవెన్ పేజెస్ మెటీరియల్ వచ్చింది మిడిలేజ్లో ఇరిటబిలిటీ కంప్లైనింగ్ గ్రీవెన్సెస్ తర్వాత ఎవరినో స్కేప్ గౌట్ చేస్తూ ఉండటం ఇలాంటివి ఎవరిలో చాలా లక్షణాలు ఉన్నాయి ఇదంతా వాళ్ళు ఒక సిండ్రోమ్ కింద వర్కౌట్ చేశారు సో యంగ్ ఏజ్ అయిపోయింది మిడిల్ ఏజ్ అంటే ఇంకో కొత్త పర్సనాలిటీ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన పర్సనాలిటీ ఒకటి వస్తుంది ఓల్డ్ ఏజ్ వచ్చిందనుకోండి ఏదో ఒక డూబియ సాటిట్యూడ్ ఒక సర్టీడే అవుతుంది మా ఇండ్లో జగత్త అంతా నిర్వీకారంగా అదే దూరకంగా ఉంటుంది అది వేదాంతము కాదు వైరాగ్యం కాదు సమ్ కైండ్ ఆఫ్ ఏ డిఫిడెన్స్ a lack of self confidence regarding it come to the personality is movable dabble movable stock market movable stock market ante manaku unna stake edo untundi kada adi movable there is movable in your life did you ever notice that there is an immovable in life adi people are uh, just ignorant of that సో జీవితంలో అంతకంటే దోషం అది సంసారం అంటే అదే సంసారానికి అనేక దృక్కోణాల్లో అనేక రకాల ఎక్స్ప్లనేషన్స్ అనమాట సంసారం అంటే యూ గెట్ క్యారీడ్ అవే బై ది మూవబుల్ అండ్ టోటల్లీ ఇగ్నరెంట్ ఆఫ్ ద ఇమూవబుల్ ఆ ఇమ్మూవబుల్ నుండి ఈ మూవబుల్ ఏమీ ఉండదు ఇమ్మూవబుల్ ఏమిటో తెలిసినా ద సెన్స్ ఆఫ్ బీయింగ్ అహం అస్మి ఐ ఆమ్ ఇస్ ది మోవబుల్ సో భగవాన్ రమణ మహర్షి వాటేమయ్యని ప్రశ్న వేసుకోమన్నారంటే అర్థం ఏంటంటే ఈ మోవబుల్ డైని ఇమోవబుల్లో ప్రవేశపెట్టుతుందిరా ఆ ప్రశ్న అని సో ఈ మోవబుల్ లో జీవించడము అంటే సముద్రము ఉపరితలమునందు సర్ఫింగ్ లాంటిదది సర్ఫ్ చేసి వీడికి వాటికి వాటికి నోసేబోటిది ఓషన్ He just doesn't know. The width of the ocean he cannot know, the depth of the ocean he cannot know. Whereas, the one who dives, he knows the width and the depth. Dive within. Hridi-viṣa, mana-sāsmaṁ cenvata-majyata-va. Majyata is a diving. Vata-yama yana-prishnā, it is like a, it is a diving. Diving here in the oratale. Tala-khengru-ga uri-kite dive-chengal-butta. సో అలా ఈత కొట్టినట్టుగా ఎలా ఎలా ఉంటే డైవ్ ఎలా చేస్తాడు తల కిందలుగా ఉరకాలి అలాగే వదేమై అనే ప్రశ్న తోటి యూ విల్ బి ఏబుల్ టు డైవ్ ఇన్ ది ఇమూవబుల్ అండ్ దట్ ఇమూవబుల్ ఈస్ ది ఓన్లీ రియాలిటీ మూవబుల్ కమ్స్ అండ్ గోవ్స్ దట్ ఇమూవబుల్ అదే హృదయంలో ఆత్మ చైతన్యము దట్ యూ నీడ్ కూటస్థేనా అచలేనా దాని ఎందు వికారములేమీ ఉండవు చది క్రియ ఉండదు దాని ఎందు అచలేనా కానీ ఏంటి మూవబుల్లో ఇప్పుడు తరంగం ఉందనుకోండి తరంగానికి క్రీ ఉంటుంది ఏమిటి తరంగం ఇక్కడ మొదలయ్యి ఇట్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ ఇట్ హ్యాస్ ద వెలాసిటీ తరంగానికి వెలాసిటీ ఉంటుంది యాంప్లిట్యూడ్ ఉంటుంది యాంప్లిట్యూడ్ అంటే మూవ్మెంట్ ఇన్ దిస్ అప్వర్డ్ డైరెక్షన్ వెలాసిటీ ఇస్ ది మూవ్మెంట్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ డ్యాంపిరింగ్ ఆఫ్ ది ఉంటుంది డాంపిరింగ్ అంటే ఇంటెన్సిటీ తగ్గిపోయి యాంప్లిట్యూడ్ అది తగ్గిపోవడం ఇట్లాగే ఇన్ని రకాల మోషన్స్ మీకు తరంగానికి ఉంటాయి సముద్రానికి ఉండదు సముద్రానికి కాదు నీరుకుండదు ఇంత విడ్డూరమైన సంగతి ఇదే కానీ మరొకటి కాదండి ఎప్పటికే ఆశ్చర్యమే నాకు తరంగం మధ్యలో పుడుతుంది ఒడ్డు మీదకి వస్తుంది నీరు ఎక్కడ నీరు అక్కడే ఉంటుంది ఇది వేవ్ ట్యాంక్ అని చిన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ బీఎస్సీలో చేసి వాళ్ళు ఇప్పుడు టెన్త్ క్లాస్లోనో ఇంటర్మీడియట్లో చేయాలి న్యాయంగా వేవ్ ట్యాంక్ అంటే ట్యాంక్ ఒకటి పెట్టి దాంట్లో వేవ్ క్రియేట్ చేస్తుంది ఆ సెంటర్లో చిన్న వైబ్రేషన్ ఉంటుంది వేవ్ వస్తుంది ఆ వేవ్ కదులుతున్న కదిలి హెడ్జ్ ఆఫ్ ది ట్యాంక్ దగ్గరికి వచ్చినట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది బట్ మీరు ఒక కార్క్ వేసినట్లయితే లైట్ కార్క్ వేశారనుకోండి ఆ వేవ్ మీద ఆ సెంటర్లో వేస్తే ఇఫ్ దెర్ ఈజ్ రియల్ మూవ్మెంట్ ఆ కార్క్ హెడ్జ్ దగ్గరికి రావాలి కార్క్ హెడ్జ్ దగ్గరికి రాలేదు ఎక్కడ వేసిన కార్క్ అక్కడే ఉంటుంది దెర్ ఈజ్ నో మూవ్మెంట్ మై గుడ్నెస్ నథింగ్ మూవ్స్ but wave motion and velocity. What అండ్ Velocity వాట్ వాట్ వెలాసిటీ వెలాసిటీ ఆఫ్ వాట్ వెలాసిటీ ఆఫ్ ది వేవ్ దర్ ఇస్ నథింగ్ విచ్ మూవ్స్ దే దేని వెలాసిటీ కొడుతున్నావంటే ది వెలాసిటీ ఆఫ్ ది మూవ్మెంట్ దట్ అపియర్స్ ఇప్పుడు సినిమాలో మీరు కారు చూస్తారు ఒక కారు వెళ్తూ ఉంటుంది అరవై మైళ్ళ స్పీడ్లో వెళ్తూ ఉంటుంది అరవై మైళ్ళ వేగము ఆ వెలాసిటీని మీరు రికార్డ్ ఇచ్చేస్తారు చాలా స్పీడ్గా పోతున్నాడు ఆ కార్ అని అనుకుంటారు కార్ చేజ్ హాలీవుడ్ కార్ చే సో మీరు సినిమాల్లో చూసే ఉంటారు టెరిఫిక్స్ స్పీడ్లో వెళ్తున్నాడని స్పీడ్ ఆఫ్ వాట్ విచ్ ఈజ్ మూవింగ్ దే టెరిఫిక్స్ స్పీడ్ స్పీడ్ ఆఫ్ వాట్ ఏమిటి మూవ్ అవుతా యువర్ మైండ్ ఈజ్ మూవింగ్ ఐటల్ యూర్ నథింగ్ ఎల్స్ ఈజ్ మూవింగ్ అక్కడ మూవ్ అయ్యేది ఏమైనా ఉందో ఆ స్పీడ్లో పదోవంత్ స్పీడ్ తోటి మూవ్ అవ్వడం ప్రారంభిస్తే యూ విల్ హ్యావ్ అ క్యాష్ ఆఫ్ హోల్ థింగ్ ఇన్ ది వాల్వ్ ఏమిటి మూవ్ అవుతుంది ఏది మూవ్ కాదు నథింగ్ మూవ్స్ ఇట్ అపియర్స్ టు మూవ్ ఆ అపిరెన్స్కి వెలాసిటీ ఇదే సంసారం అంటారు సో ద ఇమూవబుల్ ఐ ఆమ్ ఇట్ నో మోషన్ దాని ఎందుకు లేదు కర్మ లేదు కర్మ అంతఃకరణానికి ఆత్మ చైతన్యానికి కర్మ లేదు వీడు నేను కర్మ చేశాను కర్మ చేశాను నెక్కు అర్థం అంటూ ఉంటాడు ఆత్మ చైతన్యానికి కర్మ లేదు అచల అచలేన ఇది ఇలాగే దీని గురించి మాట్లాడుతూ ఉంటే పాఠం అక్కడే ఉంటుంది వీళ్ళు మూవ్ ఫార్వర్డ్ ధ్రువేన అందరికీ ధ్రువ స్థానం కావాలి ధ్రువ ఈ ధ్రువ అనే పదం అది వైదిక వైదిక నామధేయం వైదికమైన పదము ఇట్ ఆస్ గ్రేట్ కర్నటేషన్ ఇప్పుడు వివాహం ఉందనుకోండి వివాహ మంత్రం ఏంటంటే సరే ఏదో మంగళసూత్ర మంత్రం ఏదో ఉంది అది అది కాకుండా ఇంకొక ప్రధానమైన మంత్రం ఉన్నది ఈ మంగళసూత్ర మంత్రం కాదు దీ శ్లోకం అది ఆ శ్లోకం ఏంటంటే ఏదో బధ్నామి సుభగే అనే ఏదో ఆరంభం అవుతుంది మాంగల్యతంతున నేను మమీవన హేతున కఠే బధ్నామి సుభగే సంజీవ శరదాం శతం అతాన్ని ఫినిష్ చేశాను మంత్రం ఈ మంత్రం ఇదో మంత్రం ఇది మంగళసూత్రం కట్టేప్పుడు చెప్పే మంత్రం అయితే అంతకు ముందు ముహూర్తానికి ఈ మంత్రం చెప్పరు ముహూర్తం వేరే ఉంటుంది మంగళసూత్రం వేరే ఉంటుంది ముందు ముహూర్తం వస్తున్న తర్వాత మంగళసూత్రం వస్తుంది ముహూర్తం టైం అయింది అనవంటనే చెప్పి మంత్రం ఏటో తెలిసిన ధ్రువంత రాజా వరుణో ధ్రువంత ఇంద్రశ్చాగ్ని అనడం మొదలు పెడతారు ధ్రువం ధ్రువం అంటే శాశ్వతము వివాహము శాశ్వతము వివాహ ధ్రువుడు చిన్న బాలకుడు భాగవతంలో కథ వస్తుంది తపస్సు చేసి నాకు ధ్రువస్థానం కావాలి అని అడుగుతాడు ఆ ధ్రువస్థానము పోల్ స్టార్ పోల్ స్టార్ ధ్రువస్థానం ఎందుకంటే మిగతా స్టార్స్ అన్ని పొజిషన్స్ మారతాయి తప్పిస్తే అది ఫిక్స్డ్గా ఉంటుంది అధ్యయత అది ధ్రువం సో మన జీవితంలో ధ్రువమైనది ఒకటి గలదు అది ఆత్మస్వరూపము ధ్రువేణ అటువంటి అర్థము అర్థము అంటే రియాలిటీ సత్యవస్తువు అది కావాలి ఎవరైనా మిగతావన్నీ సంపాదిస్తే ఏది మిగలదండి చిత్రం ఏంటంటే ఈ ఆత్మ వస్తువుని తప్ప మీరు ఏది సంపాదించినా అది చేసారిపోతుంది ఏది మిగలుతుంది చిత్రం ఏంటంటే ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు ఆయన కాశీ వెళ్ళి అంటే ఏది సంపాదించినా అంటే ఎంత గొప్పదైనా కూడా చేయజారిపోతుందన్న దానికోసం దృష్ణాంతం చెందుతున్నారు కాశీ వెళ్ళి స్ఫటిక లింగం తెచ్చుకొచ్చారు వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ లింగా సో ఆయన వెళ్లి కాశీకి వెళ్ళి తెచ్చుకొచ్చారు కొంతమంది కథల్లో ఏమని చెప్తారంటే కైలాసానికి వీళ్ళు తెచ్చుకొచ్చాడని కూడా చెప్తారు కైలాసం అంటే అది ఫిజికల్ కైలాసం కాదు దట్ దివ్య కైలాసం అక్కడికి వెళ్ళి లింగం ఒకటి తెచ్చుకొచ్చాడు అలా చెప్తూ ఉంటా ఇప్పుడు నేను మఠానికి వెళ్ళా వాళ్ళు అన్నారు ఈ శివలింగాన్ని మేము ఆరాధిస్తున్నామండి ఇది మా పూర్వజులు కైలాసం నుంచి తీసుకొచ్చారు కైలాసం అంటే ఓ అంటే చైనా చైనాలో ఉన్న తిబెట్లో ఉన్న కైలాసం అంటే అదే ఆ కైలాసం ఓ యు మెయిన్ కైలాసం అంటే అంతరిక్షంలో అదే ఓ అక్కడి నుంచి తెచ్చారయ్యా అదేలాగండి అంటే మా ఆ పూర్వ ఆయన కైలాసానికి వెళ్ళి వస్తూ ఉండేవారు ఇట్స్ ఓకే దట్ ఈస్ దేవర్ ఫెయిట్ సో అది ఆరాధిస్తున్నాము సో చిత్రం ఏంటంటే మీరు కైలాసం నుంచి సాక్షాత్తుగా శివలింగం తెచ్చినా అది మీ చేయి జారిపోతుంది యూ విల్ లూజ్ ఇట్ either you lose it or you are lost to it either way whereas aa shivalingam cheyjaripoyina aa aayam cheyjaripodu alage untundi it continues atma is the only thing that remains with you everything else comes and goes adhe satya vastu that is the only reality and i want to know it i want to gain that so arthena arthi atwanti word వాడు నాశ్యకృతకృతేన వైరాగ్యాన్ని చేసి నటు నద్విపరీతైన దీనికి విపరీతమైంది నాకు అక్కర్లేదు దీనికి విపరీతమైందంటేమిటి అనిత్యేనా మృతేనా భయేనా చెంచలేనా చలేనా అధ్రువేనా అంటే కాలం చేతను కబళించి వేయబడేది మరణమును పొందేది తర్వాతేమో భయహేతువు స్వర్గం ఉందనుకోండి భయహేతువు ఏమిటి స్వర్గంలో భయం ఏమిటి చెప్పుంటారా ఇది ఎప్పుడు చేయి జారిపోతుందో మీకు లాటరీ వచ్చింది ఒక ఆయనకి ఆయన పెట్టుకున్న దొంగ ఇంత లాటరీ రాకపోతే చారువర్ణం పోసుకుని హాయిగా పడుకుని నిద్రపోయేవాడు ఆరు గంటలు చెప్పారు ఆయన ఏడు గంటలకు చారు వర్ణం ఏదో కొంచెం జపం చేసుకుని తొమ్మిదిన్నరకి పడుకుని నిద్రపోయి చాలా రకాలు వేచి ఇవాడు ఆరు గంటలు చెప్పారు మీకు లక్ష రూపాయలు లాటరీ వచ్చిందని ఆ తర్వాత పదిహేను రోజుల్లో ఒక ఆయన ఈ లక్ష రూపాయల ఆర్డర్ అంత గడపడ వ్యవహారం అదేదానాది ఒకటి ఇంకొకటి లేదు మీరు ఆ టికెట్ పట్టుకు వెళ్ళారనుకోండి వాళ్ళు మీకు మ్యాక్సిమం యాభై ఇస్తారు మిగతా నలభై ఐదు వేలు ట్యాక్స్లు కమిషన్లు అని కాజేస్తారు మీ నిరుత్సాహం వచ్చేస్తుంది నీరు గారిపోతుంది ఉత్సాహం అంత ఎందుకంటే యూ హ్యావ్ వన్ ల్యాక్ రూపీస్ ఇన్ యువర్ పాకెట్ అంతే కదా భావనే కదండి డెబ్బంతేనా టికెట్ డిపాజిట్ రిసీట్ ఇస్తారు ఐ హ్యావ్ మరీ అలా తెచ్చుకొస్తారు యూ హ్యావ్ It takes one year or two years to know that he wants it. <laughs> uh, he, he kind of, well, you want a plastic cover of it is today. A plastic cover of it is today. You think you have money. You wait for some time. So, abhimānave, dharā abhimānave, vātta kata vere hee vile do. ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో డబ్బు ధనము గలవాడు ఒక్కడేనండి శ్రీ మహావిష్ణువు ఆయన లక్ష్మీపతి ఆయన దగ్గర ఉంది సంపద ఎంత మిగతా వాళ్ళందరికీ అభిమానమే నా దగ్గర ఎంత ఉందో అంత ఉంది అభిమానం తప్పించే ఇంకేమీ లేదు సో ఒకడు భూమి బ్యాంకులో వేసుకున్నాడు వాటికి గెయిన్ అండ్ వాటికి లాస్ట్ వాడు అభిమానమే భూమి మీద ఉన్న అభిమానం బ్యాంకులో ఉండే డబ్బు మీదకి షిఫ్ట్ అయింది నేను ఈ భూమికి స్వామిని అనే నేను అధిపతిని అన్నవాడు ఈ డబ్బుకి నేను అధిపతిని నేను భూమికి అధిపతిని అన్నప్పుడు ఆ భూమి వాడిది కాదు ఈ డబ్బుకు అధిపతిని అన్నప్పుడు ఆ డబ్బు వాడిది కాదు ఈ భూమి ఆ డబ్బు అంతా ఒక మహావిష్ణువుది తప్ప ఇంకెవరికి ఏమీ లేదండి సర్వం ఈశ్వర ఈశ్వరస్య ఆ సత్యాన్ని గుర్తించినవాడు కృతార్థుడు ఎందుకంటే ది పాయింటేజ్ సో అటువంటి అనిత్యము మృతము అభయము భయహేతువు స్వర్గం కూడా భయహేతులే ధనము భయహేతు ధనము ఉన్నదానికంటే అధికంగా ఉందనుకోండి భయహేతు సపోజ్ మా ఆశ్రమంలో దొంగలు పడ్డారో సార్ నేను ఉండేది దొంగలు పడి నేను బాధపడ్డాను పాపం వెది మొహాలు ఏమీ లేకుండా ఓ టేపు రికార్డు ఒకటి పీకారు అక్కడి ఆ పాత టేపు రికార్డర్ అది పర్టికులర్లీ ఆ బయట పాలేసి వెళ్ళిపోయా అది ఎందుకు అది కానీ పచ్చిపోయి లోపల పెట్టుకుందా సో నేను బాధపడ్డా అయ్యో పాప వాళ్ళు వస్తారని తెలిస్తే వంద రెండు రోజులు ఎదుర్కొండే పెట్టి వాళ్ళు వంటికి వెళ్ళి వెళ్ళివారు వాళ్ళు నాకు కనబడితే నేను ఇస్తా వంద రూపాయలు మూడు గంటల మీరు పడ్డ ఈ బయలు డిస్టర్బ్ చేయకూడమ్మా మీ మిత్రులు కూడా చెప్పండి ఆయన దగ్గర మీకు ఏదైనా కావాలంటే వెళ్ళి అడగండి కాలేవి ఆ తాళం వాడాలంటే లోపలిస్తే ఉపయోగం లేదు అని మీ మిత్రులందరికీ చెప్పండి మీకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే నా దగ్గరికి రండి నేను మీకు పచ్చకో పరకు ఇస్తానని నేను చెప్పేవాడిని బట్ ఐ డో నో హార్ దే సో నిర్భయంగా ఉండొచ్చు సపోజ్ యాభై వేలో పదివేలో అక్కడ దాచిపెట్టాననుకోండి అంతా భయమే అంటే డబ్బు దాచిపెట్టుకోకూడదని నేను అంటలేదు పూర్వం లంకల బిందులోనే ఉండేది మళ్ళీ ఇప్పుడు ఈ ఫైనాన్స్ కంపెనీలు వరుస పెట్టి ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చింది సమాజం ఇప్పుడు బిందులో పెట్టి ఎక్కడో ఒకటి రెండు అవి పైకులు ఏవదీసి లోపల గొయ్యిలా చేసుకుని దాంట్లో పెట్టుకోవాలి after <laughs> <laughs> he will to be so he got what he used says with 18% interest he will give you antadu he will give you just 82% to what is a 18% only will first month interest istaadu that is all you get in any 82% he gets it he can promise 30% also what <laughs> he doesn't he has to be credible that's why he says 18% లేకపోతే థర్టీ పర్సెంట్ అని కూడా ప్రామిస్ చేస్తాడు ఈ జగత్తులో మనము సాధించేది ఏది కూడా ఈ లక్షణములు కలది కాదు అంటే దాని అర్థం డబ్బులన్నీ తీసుకెళ్లి రౌమి పారేసుకోవాలన్న అభిప్రాయం అది అనిత్యము అనే సత్యాన్ని గుర్తించాలి యూ షుడ్ రికగ్నైజ్ ఇట్స్ వ్యాల్యూ ఇట్ హ్యాజ్ సమ్ వాల్యూ దాని మీద మనం సబ్జెక్టివ్ వాల్యూని అటాచ్ చేయకూడదు సబ్జెక్టివ్గా ఉండకూడదు సం వాల్యూ ఇట్ హ్యాస్ అండ్ ఆ రికగ్నైజ్ దట్ వాల్యూ దట్ ఈజ్ వైరాగ్యం ఎనిదే తర్వాత అతణ ఆయాసహులేనా అనర్థ సాధనేనా నిర్విణ్ణి ఈ విధంగా నిర్విణుడైనాడు అంటే నిర్వేదమును వైరాగ్యమును పొందినాడు ఏమిటా వైరాగ్యం యొక్క స్వరూపం ఏమిటి అంటే కాబట్టి అత కాబట్టి కర్మణ కిమ్ కిం కృతేన కర్మణ ఏదో ఒక కామను మనస్సులో పెట్టుకోవడం కర్మ చేస్తూ ఉండటం ఎఫర్ట్ టు అచీవ్ సంథింగ్ వై వై షుడ్ ఐ అచీవ్ ఎనీథింగ్ అంటే జీవితంలో ఏదైనా మంచి చేయాలంటే నేను చేయొద్ద కామ్య కర్మలు రన్నింగ్ ఆఫ్టర్ ద ప్రెషర్స్ ఆఫ్ ది వరల్డ్ వై వాట్ ఫార్ ఎందుకంటే కర్మాన్నది ఆయాస బహులేనా దాంట్లో చేసే లో చాలా ఆయాసం ఉంటుంది ఆయాసం అంటే శ్రమ సో చాలా ఆయాసం ఉంటుంది బహుళంగా ఉంటుంది ఆయాసం ఫలము తీరా లభించిన తర్వాత అది కొద్ది కాలానికి అది కరిగిపోతుంది అలా కరిగిపోతూనే ఉంటుంది ఫలం లభించినప్పటి నుంచే కరిగిపోతూనే ఉంటుంది సో కర్మఫలం అట్టిది కాబట్టి ఈ కర్మ అనర్థ సాధనైన పైగా సరైన అవగాహన లేకుండా కర్మల్ని చేసుకుంటూ పోతే దానివల్ల వారు చాలా దోషాలని కూడా తెచ్చుకునే ప్రమాదం ఉన్నది ఎందుకంటే ఇన్ సమాఫ్ ది రిచువల్స్ ఈ రిలిజియన్లో వైలెన్స్ ఉంటుంది ఆ రిచువల్స్ లో వైలెన్స్ ను కూడా ప్రవేశపెడతారు వైలెన్స్ తోటి పశువులను మానవులను కూడా హింసిస్తూ మేమేదో కర్మ చేసాము అనే స్థితికి చేరుకుంటాడు క్రమంగా చూడండి ఒక ఆయన నాతోటి అన్నారు కామాఖ్యాదేవి బలిని కోరుతుందండి అన్నారు నిన్న మీ దగ్గరికి వచ్చి కోరిందా కామాఖ్యాదేవి బలిమోమని వాళ్ళు ప్రోజెక్షన్ కామాఖ్యాదేవి బలిని కోరడం ఏమిటండి బలిని కోరుతుంది కాళీదేవి బలిని కోరుతుంది ఖాళీదేవి బలిని కోరుతుంది మరి వాటే బాటి లక్ష్మీదేవి ఆవిడ బలిని కోరదు మరి ఆవిడ ఏం కోరుతుంది కుంకుమ పూజ ఉంటే సరిపడుతుంది లక్ష్మీదేవికి కానీ ఖాళీ అయితే మాత్రం బలిని కోరుతుంది అని దిస్ వెరోస్ ప్రాజెక్షన్ ఇట్ ఈజ్ అక్కడ ఉన్నది సర్వ జగద్వ్యాపకమైన శక్తి ఉన్నది దానికే ఒక పర్సానిఫికేషన్ ఆ శక్తిని మీరు ధనము సంపద అనే దృష్టితో చూస్తే ఆ శక్తికే లక్ష్మీ అని పేరు ఆ శక్తే సర్వాన్ని నాశనం కూడా చేస్తూ ఉంటుంది మొదలైన వాటి రూపంగా ఆ దృష్టికోణంలో సంహార శక్తి అనేటువంటి శక్తి అదే శక్తి ఎలక్ట్రిసిటీ తోటి జెరాక్స్ మెషిన్ ఏదో నడిపి డబ్బులు సంపాదించారనుకోండి ఆ ఎలక్ట్రిసిటీ లక్ష్మీదేవి ఆ జెరాక్స్ మెషిన్ నడుపుతుంటే షాక్ కొట్టి హాస్పిటల్లో పదిహేను రోజులు కష్టపడ్డాడనుకోండి ఆ ఎలక్ట్రిసిటీ ఖాళీదేవి అదే ఎలక్ట్రిసిటీ రెండేళ్ళు లేవు అలాగే జగత్శక్తి జగద్వ్యాపకమైన శక్తికి సంపద అనే సంపదంతా అక్కడి నుంచే వస్తోంది కనుక ఆ సంపద రూపంగా ఆ శక్తిని ఆరాధిస్తే లక్ష్మీదేవి సంహార రూపంగా ఆరాధిస్తే కాళీదేవి దర్ ఆర్ నాట్ టూ దేవీస్ ఒక దేవి వెజిటేరియన్ ఇంకో దేవి నాన్ వెజిటేరియన్ ఐసాన్ హీహ్ దేర్ ఫాల్ వీడు ప్రోచక్షణం వైలెన్స్ ని ప్రవేశపెట్టేస్త సో అనర్థ అలా వైలెన్స్ చేస్తే అనర్థంలో పడిపోతాడు తర్వాత కొన్ని వైలెన్స్ లేదు ప్యూర్ గానే కర్మల్ని చేస్తున్నాడు అనుకోండి రాగద్వేషములు దృఢమైపోతాయి కర్మల్ని చేస్తున్నాం కర్మఫలం కర్మ కర్మఫలం కర్మ కర్మఫలం అనే రాగద్వేషాలు బాగా దృఢమైపోతాయి తర్వాత ఇంకా కర్మలు చేయాలనేటువంటి ఆ తహతహలో పడిపోయి మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు ఈ కామ్య కర్మలు ఉన్నాయే చాలా లోపాలు ఉన్నాయి దాంట్లో అనర్థ సాధనైన కర్మ చేసి దేనికి ఏదో ఉపకారం పొందుదామని మొదలుపెట్టి ఆఖరికి ఉపకారం పో ఉపకారంలో పడతా ఒక ఆయన అతిరుద్రయాగం చేస్తానని నా దగ్గరికి వచ్చారు నేనున్నాను ఎంత ఉంది సొమ్ము మీ దగ్గర ఉన్నా ఓ రెండు లక్షలు ఉందన్నారు వృద్ధులండి అతిరుద్రయాగం ఎందుకు మామూలు శతరుద్రయం చేసుకోండి ఓ పది వేలలో అయిపోతుంది మిగతా లక్ష తొంభై వేలు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుంటే మీ పెద్ద వయసులో మీకు కాలక్షేపానికి బాగుంటుందని సలహా చెప్పారు చాలా ప్రాక్టికల్ గా చెప్పాను నేను అంటే మరి ఆ ఫలం మీకు శత్రుద్రయం చేసుకుంటే అతిరుద్రయాగానికి వచ్చేంత ఫలం ఇంచుమించుగా వస్తుంది ఏం పర్వాలేదు ఆ ఫలంతో సరిపెట్టుకోండి ఏం చెప్పాను అంటే అలా కాదు మీరు చేయించండి అంటే నేనే అతిరుద్రయాగం నా వల్ల కాదు నేనేమీ చేయించండి ఎందుకంటే హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ఏదో ఒకటో రెండో రుత్విక్లు అయితే పోనీ వెళ్ళతోంటనే మాట్లాడి చేయించవచ్చు నూట ఇరవై ఒక్క రుత్విక్ని నేనేక్కడ పట్టుకుతాను నన్ను ఘరావు చేసి పెడతాడు నా వల్ల కాదు హ్యాడ్ బిల్ అంటే the gentleman finally he caught hold of somebody else, he, somebody else will be there there are always people who will do anything for you what do you mean just say it took 10 lakhs 10 lakhs this gentleman raised 6 lakhs now he, he is in a model betin darod mari dabbu avuthundi kada now he is a, he has to pay a loan of 4 lakhs adirudreya phalavu యూ హెవ్ టు వెయిట్ ఫర్ ది నెక్స్ట్ బర్త్ ఫోర్ ల్యాక్స్ లోను నా యూ హెవ్ టు సో ఇస్మే ఫాయిదా క్యాహే నుక్సాన్ క్యాహే అంటే ఇచ్చే ప్రాబ్లం కాబట్టి ఆ కామ్యకర్మలు మనిషిని ఆ విధంగా ఒక దారిని నడిపిస్తూ ఉంటాయి సో భగవంతుడిని శరణాగతి చేయడం చేత కాకపోతే ఇలాగే ఉంది శరణాగతి చేసి తనకు లభించినటువంటి సుఖ దుఃఖాలను ధైర్యంతో ఎదుర్కొని సింపుల్ అండ్ నోబుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాను అంటే ఈ కష్టాలు ఏమి ఉండవు అనర్థ సాధనైనా అన్నదానికి దృష్టాంతంగా చెప్పాను ఈవెన్ వైదిక కర్మ కుడ్ బి సోర్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ యూ ఎందుకు ఇదంతా నాకు వాట్ ఫర్ నాకు కర్మతో సంబంధం ఏమున్నది నేను ఆత్మస్వరూపుడను అచలమైన ఆత్మయే నా స్వరూపము డైరెక్ట్ మెథడ్ అనేవారు భగవాన్ మన మహర్షి ఆ ఆత్మస్వరూపాన్ని ఈ ఇండైరెక్ట్ గా ఏదో కర్మలు చేసి ఆ కర్మలనే ఇంకేదో నిష్కామంగా చేసి వయాలుదిస్ ప్రాబ్లం ఉంటుంది అని చాలా ఉన్నతమైన స్థాయికి చెందిన సాధకుడు గురించి మాట్లాడుతున్నాం మనం అని ఈ విధంగా అతడు నిర్వేదమును పొందినాడు ఇవేవన్ నిర్విణ అటువంటి వాడు ఇప్పుడు నౌ వాట్ హీ వాన్స్ అదే అంటున్నారు శివం సారీ అభయం శివం అకృతం నిత్యం పదం విజ్ఞానార్థం విశేషేణ అధికమార్థం సో తద్విజ్ఞానార్థం అని మొదలు పెడుతున్నారు ఆయన వ్యాఖ్యానం తదు విజ్ఞానము దానిని తెలుసుకోవటానికి దానినంటే దేనిని ఎత్తు పదం ఏ పదమైతే ఏ లక్ష్యము ఏ గోల్ అభయం భయమునకు తావు లేనిదియో ఆత్మస్వరూపమునందు భయానికి లేదు అద్వైత అద్వయం అదే ద్వితీయ వస్తువు లేనటువంటి దాంట్లో భయానికి హేతువు లేదు అభయం శివం పరమ మంగళకరమైనది శివస్వరూపం శివుడంటే సచ్చిదాత్మయే శివుడు అంతకంటే వేరే శివుడు అక్కడెక్కడో కూర్చున్నాడు అన్నాడని మీరు అనుకోరాదు సచిదాత్మయే శివుడు శివం శివం అంటే మంగళకరము కూడా అర్థం అన్నది ఆకృతం నిత్య సిద్ధం అది కర్మచేతనం సాధ్యమైనది కాదు కర్మచేతనం మీరు దాన్ని తయారు చేసే ఇది రిజల్ట్ ఆఫ్ ఎఫర్ట్ అంటే మళ్ళీ చేయగారిపోయితే దానివంగా ఎనీ రిజల్ట్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ బౌన్ టు బీ లాస్ట్ ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టుగా కరిగిపోవలసిందే ఐస్ క్రీమ్ బయటికి తీగానే కరిగిపోతుంది అంతే ఇంక మళ్ళీ లోపల పెట్టే ఉపయోగం లేదు సో అలా సమ్ ఎగ్జాంపుల్ లేదండి లోపల పెట్టి మళ్ళీ బాగా చేస్తాం అలా అనకూడదు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తే యో టైం వాళ్ళు మీరు అలా అంటారు లేదు జస్ట్ ఆ యాట సో అకృతం నిత్యం కాలమునకు అతీతమైనది పదం పద్యతే ఇది పదం పదం అంటే గోల్ అటువంటి గోల్ ఉన్నది అది ఏ పరబ్రహ్మాని దాన్నే ఆత్మాని అంట ఆ గోలుని పొందాలి తద్విజ్ఞానార్థం అటువంటి ఏ పరమ పదము సుప్రీం రియాలిటీ కలదో తద్విజ్ఞానార్థం దానిని తెలుసుకునుక కొరకాయి అక్కడ విజ్ఞానము అంటే నేను మీకు చెప్పిన అర్థం రాసుకున్నారాయణ విశేషేణ అధికమార్థం జ్ఞానము అంటే ఏదో వినికిడి జ్ఞానం కాదు వినికిడి జ్ఞానం వేదాంతం మీరు ఎప్పుడైనా శ్రవణం చేశాయో వేదాంతం శ్రవణం చేయకే చేశాము కానీ ఆ వేదాంతం యొక్క సారాన్ని విషయంలో ఇబ్బంది పోని వేదాంత సారం వంట పట్టించుకోకపోతే పర్వాలేదు దాని ఆపోజిట్లో బతకూడదు కదా కనీసం కొంతైనా న్యూట్రలైజ్ చేసుకోవాలి కదా సంసారాన్ని అలా కూడా లేకపోతే ఊరికే ఉత్తు వేదాంతాన్ని విని ఉపయోగం ఏమిటి కనుక అలాగే కాదు ఇకే ఇంటలెక్చువల్ గ్రాస్పింగ్ కాదు యూ హ్యావ్ టు ఎసిమ్యులేట్ ఇట్ యాజ్ యువర్ ఓన్ నేచర్ ఎందుకంటే వేదాంతము బాహ్య వస్తువును గురించి చెప్పి ఇది కాదు ఇప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఉందనుకోండి దాన్ని తెలుసుకుంటే కాదు వన్స్ యూ హ్యావ్ అండర్స్టూడ్ యు హచీవ్ ఇట్ దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎసిమ్యులేషన్ గ్రావిటేషనల్ పుల్ ఉంది వన్ మాస్ హ్యాస్ ఎ పవర్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ టు అనదర్ బాడీ మాస్ బాడీ ఎం వన్ ఎ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఎం అండ్ దట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది టూ మాసెస్ ఎం అండ్ ఎం and inversely proportional to the square of the distance between them. This is on physics side. If it is square, if you are three to four to four to four to four, then you can go very little, and then you can go very little, and then you can go very little, and then you can go very little, and then you can grasp it. If you grasp it, then you can say, that is your knowledge. If you are not in direct, then you can direct, then you can go on. Anātma-jñānānīt, then you can do it completely. బట్ ఆత్మజ్ఞానం అలా కాదు ఇప్పుడు కోపము కోపము అంతఃత్రువు అని తెలిసిందండి తన కోపమే తన శత్రువు అని బట్టి వీలవుతారు చెల్లప్పుడు తెలిసింది ఏలాప అదేంటీ తల కోపమే తన శత్రువు పాటలు చెప్పారు ఇప్పుడేనో అలాగే ఇప్పట్లోనే కోపడుతున్నారంటే ఇంకా ఎక్కువ కోప్పడు కొట్టేస్తారంటే సో ఏమిటి ఉపయోగం తన కోపమే తన శత్రువు అంటే ఏమిటి ఉపయోగం ఏమి ఉపయోగం లేదు సో ఈ పద్యాన్ని ఒక విద్య మేస్టార్ తెలుగు మేస్టార్ బోధించారు తన కోపమే తన శత్రువు వసుమతి అని వస్తుంది ఆ గుర్తుగా నాకు గుర్తు లేదు విద్యార్థులందరూ చదివారు ఓ విద్యార్థినుడిగా నిన్న చెప్పిన పద్యం చెప్పరా అన్నాడు అంటే వాళ్ళు ఏచి కగడ చెప్పేశాడు శభాష్ కూర్చో ఎలా నువ్వు చెప్పరా ఇంకో విద్యార్థిని లేచాడు అయితే వాళ్ళు లేచాడు ఎలా పద్యం చెప్పరా తన తన శత్రువు అన్నాడు అని ఆగిపోయాడు చెప్పరా మిగిలింది అని అన్నారు ఆయన వాడు చెప్పట్లేదు అక్కడ ఆగిపోతే ఈయనకు ఒళ్ళు మళ్ళీ పోయి వెళ్ళి రక్తం పట్టుకుని వాడిని మొత్తేశారు కొట్టేశారు అయిపోయింది వాడు అలా సహిస్తూ ఉండిపోయాడు ఏమీ మాట్లాడలేదు అన్ని డబ్బులు తినేశారు క్లాసులో జరిగిన అవమానాన్ని సహించారు అయిపోయింది మొన్నాడు మళ్ళీ అడిగారు ఎలా నిన్న పద్యం వచ్చిందా చెప్పేటం అంతే మళ్ళీ తన కోపమే తన శత్రువు అని ఆగిపోయాడు మళ్ళీ మొత్తారు తిట్టారు అయిపోయింది మూడో రోజు అడిగారు ఎలా ఎవరైనా వచ్చిందా పద్యం వచ్చిందన్నాడు లేచి చెప్పాడు మొత్తం పద్యం చెప్పాడు ఎలా దీనికోసం నిన్న మన్నా ఎందుకు వచ్చిందా నీ కష్టం ఏమిట్రా నీ డబ్బులు తిన్నామంటే వాడు అన్నాడు ఐ వాజ్ ట్రైంగ్ టు ఎసిములేట్ దట్ స్టేట్మెంట్ తన కోపమే తన శత్రువు అనేప్పటికీ మై గుడ్నెస్ ఈజ్ ఇట్ సో అంటే నా శత్రువును బయట లేరా నా హృదయంలో ఉండే మానసికమైన ఆ కోపమే నాకు శత్రువా and he is he wonders at the truth and he is trying to assimilate in words, the world cotteste a assimilation already he is putting into practice cottina kuda a teacher med koopan techukokundaga ala sahisto oh this is what what it meant by tanakopam tanashatru ante idae dina artham manam ayina koopa badda manam chelinchukodadanna mata idena madu deen artham that is knowledge that is knowledge తన కోపమే తన శత్రువు సుమతి అని అదే అదే అది నాలెడ్జ్ కాకపోతే అది స్కాలర్షిప్ అది సమ్ సిద్ధి సమాచార ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ విస్టమ్ సో ఆ పద్యం సుమతి శతకంలో ఇలా పద్యం ఉంది తన అంటే ఎవరికి వాని యొక్క కోపమే అంటే ఎలా వరద పుదార్థం దండాన్వయం కూడా రాయచ్చు బట్ ఇడ్ యూ ఎసిములేటిడ్ ఇట్ నీడ్స్ ఎసిములేషన్ దాన్ని విజ్ఞానము విశేషేణ అధిగమార్థం దాన్ని పూర్తిగా తన స్వంతం చేసుకోవాలి ఆ జ్ఞానాన్ని దాని కొరకై ఆత్మస్వరూపము తన స్వరూపం అదే ఏదో బయట ఉన్నదాన్ని ఇప్పుడు మూడు ఉన్నాడు హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్ మూడు మీదేమో పర్వతాలు ఉంటాయి దాంట్లో ఓల్కనాలు ఉంటాయి ఈ సమాచారం ఉందనుకోండి దీంట్లో ఎసిమ్యులేట్ చేసుకోవాల్సిందే ఉంది ఇట్ ఈజ్ స్టఫింగ్ బ్యాగ్లో బట్టలు పెట్టినట్టే మైండ్లో సమాచారాన్ని పోగు చేసుకుంటూ పోవడం కంప్యూటర్లో మెమరీలో ఫైల్స్ ఎక్కించినట్టుగా ఎంత ఖాళీ ఉంటే అంత కూర్చుంటుంది సమాచారం సో ఇటువంటిది ఇన్ఫర్మేషన్ దాంట్లో ఎసిమ్యులేషన్ ఏమీ లేదు అదే అసలు తన కోపమే తన శత్రువు అంటే అది దెట్ ఈస్ దెట్ ఈస్ అ లాట్ టు ఎసిమ్యులేట్ తిజ్ఞానార్థం వేదాంతంలో ఎసిమ్యులేషన్ ఈజ్ ఆల్ దట్ మ్యాటర్స్ ఎన్ అవోట్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ సుపీరియర్ టు a term of percept. And I will allow in the Samhita. So, what you have assimilated, what has become your own knowledge, it should become your fact, that is my fact. It's not somebody else's fact. Sri Krishna Bhagavan would have to say, no, not that. Sri Krishna Bhagavan would have to say, no, that's the first step. But, in the Jeeva don't have Sri Krishna Bhagavan would have to say, no, no, no, no, no, no, no, no, no, no, no, no, no, no, no, no, no, no, no, శంకరాచార్యులు అక్కడ మాట అన్నారు అప్రాణోహ్యమనాశుభ్ర ఇది సత్యం శృతేర్వచ అప్రాణోహ్యమనాశుభ్ర అని ఇక్కడ వస్తుందో వాక్యం ఆయన అంటారు అప్రాణోహ్యమనాశుభ్రహ అని చెప్తోంది ఆత్మ గురించి ముండకా ఉపనిషత్తు ఆ మాట చాలా నిజంసుమా అంటున్నారు ముండగోపనిషత్తు అలా చెప్పింది అనగాదంటుంట అలా చెప్పింది ముండగోపనిషత్తు ప్లీజ్ నోట్ ఇట్ ఈస్ ద ట్రూత్ ఇది సత్యం శృతేర్వచ అంటే ఆయన ఆ ముండకోపనిషత్ వచనాన్ని ఆటలింపు చేసుకుని మై గుడ్నెస్ డిసిస్ట్ అని అంటున్నారే అరే నువ్వు పరీక్ష వేసేయరా అంటే చాలా సంతోషించి పేపర్ తీసుకున్నా నేను వేసేయనన్నట్టుగా ముంద నా ఆత్మ ప్రాణో క్షిమనా శుభ్ర ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇట్స్ ఎ వెరీ వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ అబౌట్ ఆత్మ ముండకంలో వస్తుంది ఎదురా సో ఓ ఇదే ఆత్మస్వరూపము అదే ఆత్మ అంటే అదే and he has already assimilated it and he is telling it shankarulu assimilate cheskunnaru nen cheppadanante it is a simplistic statement ante assimilate cheskunte ala untundi bhashanu cheptunnanu ante shankarulu vedanta assimilate cheskunnaru ante like einstein ki physics suchana natuga untundi so the, my idea is assimilate cheskunovaadi bhasha topic mata la untundi aprano simana subrahana mundaka upanishadalo cheppabadanu చాంద్రోగ్యోపనిషత్తులో కూడా అసలునే చెప్పబడ్డాను ఇట్స్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎథింగ్ సో విశేష జ్ఞానము దానికి తద్విజ్ఞానా సహ గురుమేవ అభికిచ్చేత్ అది చెప్తున్నారాయణ సహ నిర్విణ్ణ బ్రాహ్మణ గురుమేవ ఆచార్యం శమదమదయాదిసంపన్నం అభిగచ్చేస్తాను అంటే బాహ్యేంద్రియ నిగ్రహము అంటే బాహ్యేంద్రియములు అంటే కన్ను చెవి నాలుక నాలుక ఇంపార్టెంట్ సో ఇలాంటి జిఫ్ఫా ఇస్ ది మెయిన్ థింగ్ సో ఈ విధమైనటువంటి బాహ్యేంద్రియములపై మాస్టరీ కలవాడు నిగ్రహము అంటే దాన్ని తొక్కి ఉంచేవాడని కాదు మాస్టరీ కలవాడు అర్థం సో He, he, he keeps the mind in his hand. And also the sense organs. Shama dama. Shama dama dintu chaladu. Dayat. Jaya undar. Prema undar. I jnanani manam. Itadadu manavaddu ko chedu. We have to give this information to him. He should be exposed to this information. And then, because that is exposed to it, ఇంకా తర్వాత ఈశ్వరుని కృప అతనిపై ప్రసరించి హీ విల్ టేక్ ఓవర్ అండ్ హీ విల్ పర్స్యూ ఇట్ ఫర్దర్ ముందు ఆ ఎక్స్పోజర్ మనం ఇవ్వాలి ఎందుకంటే ఈ ఛాదస్థ ఎందుకు ఎక్స్పోజర్ ఇవ్వడం అంటే ఏముందండి తెలుస్తుందండి పాపం ఆత్మస్వరూపం నీ స్వరూపంలోనే ఉందిరా డివినిటీ యు ఆర్ ది డివినిటీ ఇట్ అనే సమాచారం ఉన్నదే అనే ఇన్ఫర్మే అనే వార్త అది చాలా గొప్ప విలువైనటువంటి సమాచారం అది అది అలాంటిది ఒకడు ఉందని తెలుసుకుంటే తర్వాత ఎప్పుడో వాడు దాన్ని పరిస్థి చేసుకుంటాడు ద న్యూస్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ న్యూస్ ఆ న్యూస్ని మనం చెప్పాల్సి ఉంటుంది ఇట్స్ న్యూస్ ఎందుకంటే నావెల్ ఇన్ఫర్మేషన్ కనుక వాడికి తెలియదు కనుక వాడు అనుకుంటాడు ఫుల్ఫిల్మెంట్ ఎక్కడెక్కడెక్కడో ఉందని వెతుకుతూ ఉంటాడు నువ్వు వెతుకుతున్న దైవము నీ హృదయంలో ఆత్మరూపంగా ఉంది అని చెప్పాలంటే వాడు ఎంత గుండె వాడు ఉండాలండి ఆ మాట చెప్పడానికి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడని చెప్పాలి అంటే వాడు గుండెలు తీసిన బంటు ఉండాలి ఆ మాట చెప్పడానికి లేకపోతే వెంకటేశ్వర స్వామి కొంప ముంచేస్తాడనే భయంలో ఉన్నవాడు ఏం చెప్తాడండి అలా చెప్పారనుకోండి దాని మీద ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి సో మెనీ ఇంప్లికేషన్స్ అదే సో ఇఫ్ ది ఫెలో నాట్ ష్యూర్ ఆఫ్ దట్ చెప్పలేడు ఎందుకని ఏ వెంకటేశ్వర స్వామి ముక్కు పట్టుకుంటాడు ఎవరు ఎందుకు వచ్చి నిజంగా గుండెల్లో ఉన్నాడో మరి అక్కడ ఉన్నాడోనో అని ఇలాగ భయపడిపోతాడు కాబట్టి హిమస్వి అటువంటి వార్త చెప్పాలంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఇట్ ఈస్ హూ సేస్ దాట్ నోబడీ సేస్ ప్రతి కూడా ఏదో ఒక కాన్సెప్ట్ ఒకటి అంటగట్టి పంపించేసి వాడే ఆ కాన్సెప్ట్లో వాడిని అలాగా నడిపించేవాడే కానీ ఉన్న కాన్సెప్ట్స్ అన్నింటినీ త్రోసిపుచ్చి a vision is given oka concept kisu maro concept pettadam gaakundaga a vision is given look within find within a fulfillment in discover within yourself ane oka possibility ni ichi pomminchadu oka concept ni ivadam gaadu oka possibility ni ivatam so oka ayina la doubt pettukoni varu baare unde edho saadhana adi cheskuni varu ardha maasal taruvatha kanapadte ee sath naamam pettukani kanapadtaaru నేను ఆశ్చర్యపోయింది ఏమిటి అడ్డబొట్టు మానేసి ఇప్పుడు నామం పెట్టారు ఇప్పుడు కొత్తగా ఏమైందని అంటే అంటే అంతకు ముందు ఉండే కాన్సెప్ట్స్ అన్నింటినీ తుడిచేసి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ నిర్మాణం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆయన ఈ నామానికి సింబల్ అదే ఇట్ ఈస్ ద సింబల్ ఫర్ దాట్ నామము ఆర్ అడ్డబొట్టు ఇట్ ఈజ్ ద ఫర్ కాన్సెప్ట్స్ అండి ఇప్పుడు ఆ థింకింగ్ అండ్ ఐడియాస్ కాన్సెప్ట్స్ అది సింబల్ అదే సో కాన్సెప్ట్స్ లో ఆయన పరివర్తనాన్ని తీసుకొస్తున్నారు గొంగళీ పుడుకుని సీతాకోక తీర్పు చేసినట్టుగా ఈ బూడిదేముంది కొంచెం నామం అయితే శోభగా ఉంటుంది అని దాంట్లో హీఈస్ బ్రింగింగ్ సమ్ చేంజెస్ ఎన్ ఇట్ సో ఓ కాన్సెప్ట్ని తుడిచేసి మరో కాన్సెప్ట్ ని పెట్టుకోవటంలో ది డెంట్ మేక్ ఎన్ డిఫరెన్స్ యూఆర్ స్టిల్ స్టక్ విత్ అ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఈస్ నాట్ గోయింగ్ టు సేవ్ ఎనీబడీ హైల్ సో ది బికాజ్ ద ట్రూత్ మీ స్వరూపము ఈ కాన్సెప్ట్స్ అన్నిటికీ అతీతంగా ఉంటుంది కనుకనే లుక్ విత్ ఇన్ సెర్చ్ విత్ ఇన్ ఆత్మనిష్ఠుడై ఉండు ఆత్మస్వరూపం ఏమిటో నీకు తెలుస్తుంది ఇది ఇది ఇది కాదు ఆత్మ నువ్వు అనుకుంటున్నది ఏది ఆత్మ కాదు ఆత్మ గురించి నీ అభిప్రాయాలన్నీ కూడా ప్యూర్ కాన్సెప్ట్స్ అండ్ దే నథింగ్ మోర్ దాన్ దాట్ అంచేతనే మీకు ఆత్మ గురించి ఇచ్చి వర్ణనలన్నీ నెగిటివ్గా ఉంటాయి ఏది పాజిటివ్ ఉండదు ఇక్కడ మీరు ఇన్ని విశేషణాలు చూశారు దాంట్లో అభయం అంటాడే తప్పించి ఇది సోన్ సోన్ అండ్ అభయం అంటే అర్థం ఏంటి స్వర్గాది మీరు ఆత్మ స్వర్గంలో ఉందంటే భయం తప్పదు దీంట్లో భయం ఉండదు నెగిటివ్గా చెప్తాడు ఏది చెప్పినా నెగిటివే అమృతం అంటే మరణ భయానికి తావు లేనిది అని అన్నీ నెగిటివ్గానే చెప్తారు పాజిటివ్గా ఏది చెప్పరు ఎందుకంటే ఆత్మా ఇస్ నాట్ ఏ కాన్సెప్ట్ ఆత్మా ఇస్ సంథింగ్ ఆఫ్ యువర్ ఓన్ ట్రూ నేచర్ అండ్ యూ హ్యావ్ టు డిస్కవర్ ఇట్ ఫర్ యువర్ సెల్ It is ఇట్ ఈస్ నాట్ సమ్ కాన్సెప్ట్ కాబట్టి వేదాంత ఇట్ డజంట్ రిప్లేస్ ది ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్స్ విత్ ఎ న్యూ కాన్సెప్ట్ మహాత్ముల దగ్గరికి వెళ్తే కాన్సెప్ట్స్ ఇచ్చి పంపించరు విషం ఒక దారి చూపించి పంపిస్తారు భగవాన్ రవణ మహర్షి దగ్గరికి వెళ్తే మీ హృదయంలో దారి ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసుకో వాటేమయ్య అనే ప్రశ్నని అవగాహన చేసుకుందుకు ట్రై చేయి అని